ఇట్లానే యోగలక్ష్య మెరుగుకొంటే ఫలించు ఇట్లయినా గురువాక్యమేమరకుడి కాంత తలచుకొంటేనే కామోద్రేకము పుట్టు ఇంతలో కూడిన ఏడకేడ సూత్రము చింతకాయ తొక్కు చూచితేనే నోరూరు ఎంతకెంత దవ్వు ఏడకేడ సూత్రము వీణుల మంచి మాటలు వింటేనే సంతోషము ఉబ్బు ఏ నిజము గని సూత్రము ఆనించితే నాలుకనే ఆరు రుచులు తెలిసి ఈ నెపమున నేడకేడ సూత్రము ముక్కు కొన ముక్కుకొన ప్రాణముండి ముందు వెనకకు వచ్చి ఎక్కడ మోచున్నదేడకేడ సూత్రము చిక్కి శ్రీవెంకటేశుడు జీవులకంతర్యామి ఇక్కు విరిగితే నీడకిదే సూత్రము